దైవీ మేధా సరస్వతీ సామాం మేధా సురత ఆ మాధార జగతి జగన్ ఊర్జస్వతీ పయస పింబమాన ప్రతీకాయి మయి ప్రజా మయి సూర్యోభ్రాజో దం శాంతి శాంతి శాంతి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 రి ఓం శ్రీగణేషాయ నమ శ్రుతిస్మృతిపురాణానామాలయం కరుణాయం భగవత్పాదశంకరం లోకశంకరం తునో భేద్రయం ప్రాప్తం నివార్య ధారణద్వైత ప్రతిషేధ్రిభ మళ్ళీ అంతకాల్పి తద్వస్తునో భేదత్ర నివార్య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 మామూలుగా లోకంలో ఏదో డబ్బు సంపాదించుకుంటూ దేవుడు దయ్యం ఇంత గోడ లేకుండా మా మామూలు మనిషి జీవితాన్ని గడిపి వాళ్ళలో ఇంత అన్యాయం ఉన్నది లోకంలో జీవించేస్తూ ఉంటారు వీళ్ళు ఆర్థడాక్స్ పేరుతో ఎంత ఎన్ని రకాల మిస్టేక్స్ చేస్తారంటే చెప్పశక్యం కాదు ఈ పులిగోను పథకం ఒకవటండి పులిగోను పథకం కాబట్టి దీనికోసం స్త్రీలకు అనక్కర్లేదు మగవాళ్ళు ఉద్ధరించింది ఏమీ లేదు వాళ్ళు అలా చేసుకుంటూనే ఉన్నారు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 అండ్ దేభోత్ నీరు అంటే ఒకటి ఇట్ ఈజ్ ఏ వెరీ యునీక్ కైండ్ ఆఫ్ ప్రెసెన్స్ సత్ చాలా విలక్షణమైన సత్ అది తప్ప అన్నీ ఉంటాయి సో ఈ విధంగా సకల జగత్తు కూడా సద్రూపంగానే ఉన్నది సత్తు కంటే ఏది లేనే లేదు సత్తుని కాదని ఏది మనలేదు సత్తుని కాదంటే ఏమవుతుంది అసత్ అయిపోతుంది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 సూచకముగా ఉండేది దాంతో నియమశిష్టము ఉన్నదానికి సూచన ఏమైందనమాట ఈ ధర్భమును పెట్టుకుంటా ఉన్నాం ముందు రాగితో చేయించేవాళ్ళు ఏదైనా రాగితో చేశారంటే వాడి మనస్సు సిల్వర్ మీద పడుతుంది ఏదైనా సరే రాగి చెంబు ఉందనుకోండి వాడి కోరికే ఉంటుంది వెండి చెంబు ఉండాలి వెండి చెంబు ఉందనుకోండి కోరికే ఉంటుంది బంగారపు చెంబు ఉండాలి వాళ్ళు ప్లాటినం ఎర్రగరం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 మూడు పదములచే నివార్య నిషేధముపబడు సున్నదీ తద్వస్తునో భేదత్ర నివార్య ఐక్యావధారణద్వైత ప్రతిషే స్త్రి క్రమా సత్ సిద్ధమత్రు కేచన విహ్వలా అస దేదం పురాసీదివర్ణయన్ మళ్ళీ అంత కల్పి చెప్తాం సత్ సిద్ధమత్రు కెచన విహ్వలా అస దేదం పురాసీదివర్ణయన్ ఏకద్ సత్ సిద్ధం అక్కడికో వాక్యం అక్కడికో వాక్యం అత్ర కేచన విహలా అసత్వా ఇదం పురా ఆసీత్ అవర్ణయన్ అది రెండో వాక్యం ఈ విధంగా మనకి ఏమి సిద్ధించినది సృష్టికి పూర్వము ఈ జగత్తు సద్రూపముగా నుండెను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 పోనీ అది ఏమైనా గాలి తగిలినట్టుగా మనకి స్పర్శత ఏమైనా తెలుస్తుందా తెలియదు పోనీ కంటికి కనపడుతుందా ఏదైనా రూపం ఉండి ఎర్రగా బుర్రగా ఏమైనా కనపడుతుందా కనపడదు ఆస్వాదించడానికి ఏమైనా వీలుందా లేదు ఆగ్వానించడానికి వీలుందా లేదు నామం ఏమైనా ఉందా లేదు రూపం ఉన్నదా లేదు ఈ ఐదు గుణములు కాకుండా ఇంకేమైనా గుణాలు ఉన్నాయా దానికి పోని మాకు తెలుసున్నవి ఐదు ఇది ఐదు శబ్దస్పర్శ రూపరస గ్రంథములు ఇవి కాకుండా మేము మిస్ అయింది ఏమైనా దానికి ఏమైనా ఉందా ఏ గుణము లేదు పోనీ ఇంకేదైనా లక్షణం ఏమైనా దానికి లేదు ఏదైనా విశేషణ ఉందా లేదు అంటే వాళ్ళు అన్నారు నువ్వు ఏదో ఉంది దానికి ఏది లేవు అంటున్నావు నువ్వు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 నువ్వు చెప్పేది శూన్యము తప్ప మరొకటి కాదు అని వాళ్ళు చెప్పారు వాళ్ళ మీరు చెప్పారంటే వాళ్ళు కంగారు పడిపోయారు ఎదుటిగా ఏదైనా ఉంది అంటే ఉంది అంటే దానికి కొన్ని లక్షణాలు ఉండాలి ఒక ఆయన ఉన్నాడు అంటే పొట్టుగానైనా ఉండాలి పొడుగుగానైనా ఉండాలి సన్నగానైనా ఉండాలి దొడ్డుగానైనా ఉండాలి మంచివాడు అయ్యి ఉండాలి చెడ్డవాడు అయ్యి ఉండాలి లేదా ఒకప్పుడు మంచివాడు ఒకప్పుడు చెడ్డవాడు సద్బుద్ధి గలవాడు ఏదో అయ్యి ఉండాలి తెల్లవాడైన కొను తెలుపు కాదు నలుపు కాదు మధ్య రకమైన కాదు ఇవేమీ కాదు ఒక ఆయన కాదు నల్లవాడు కాదు మధ్యవాడు కాదు ఎల్లవాడు కాదు పొట్టివాడు కాదు పొడుగువాడు కాదు ఇంకేది కాదు కుట్టలేదు ఆయన గెట్టడు అంటే దాని అర్థం ఇంకా అక్కడ ఏమీ లేదు ఉంటే మీరు ఏదో నామాన్ని పెట్టి ఓ పేరు ఒకటి పెట్టి మమ్మల్ని బటకా ఇస్తున్నారు అక్కడ ఏమీ లేదు నిన్ననే ఓ దృష్టాంతం చెప్పాను మీరు ఎప్పుడైనా అప్పాలు విన్నారు కదా అప్పాలు అప్పాలు చాలా రుచిగా ఉంటాయి గుండ్రంగా ఉంటాయి రుచిగా ఉంటాయి కొంచెం దొడ్డుగా ఉంటాయి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 అవి గుండ్రంగా ఉండవు కొడుకుగా ఉండవు పొట్టిగా ఉండవు సన్నగా ఉండవు దొడ్డుగా ఉండవు ఏమంటే తీయగా ఉండవు కారంగా ఉండవు పొలగా ఉండవు ముప్పగా ఉండవు చప్పగా ఉండవు ఏమంటే వాటిలో క్యాలరీస్ ఏమి జీరో క్యాలరీ క్యాలరీలు ఉండవు క్యాలరీలు ఉండవు ఆయిల్ ఉండదు ఏమండి అంటే ఇంకే నేను చెప్పుకున్నది ఏమిటి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 అబే అబ్బే నువ్వేదో పెద్ద హడావిడి చేస్తున్నావు ఆ సత్తని అక్కడ వాస్తవంగా ఏమీ లేదు అని వాళ్ళు నిర్ధారణ చేశారు వీళ్ళని శూన్యవాదులు అని అంటారు ఈ శూన్యవాదులు ఎంత గొప్పవాళ్ళు ఉంటే వీళ్ళని పాందోగ్యోపనిషత్తులో వీళ్ళని శృతి ప్రస్తావించింది సో ఆ శూన్యవాదాన్ని ఆయన ప్రస్తావిస్తున్నారు ఇక్కడ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 వర్ణయం వర్ణించిరీ శూన్యం ఉండేది శూన్యం నుంచి అంటే ఏమీ లేదని అర్థం ఏమీ లేని దాని ఏమీ లేని ధనం నుండి ఏమీ లేని ధనము దాన్ని శూన్యం అంటారు దాని నుంచి నామరూపాలు పుట్టాయి చెప్తారు శూన్యవాదం వాళ్ళు దానికి ఎవేవో దృష్టాంతాలు చెప్తారు ఇప్పుడు మీరు నిద్రపోతున్నారు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 శూన్యంలో మళ్ళీ సజాతీయము ఉండదు విజాతీయము ఉండదు అద్వితీయమని కూడా మీరు అనొచ్చు ఎందుకంటే శూన్యానికి చేతులు కాళ్ళు పొట్ట ఇలాంటివి ఏమీ భేదాలు కూడా ఏమి కాబట్టి మీరన్నా ఏకమేవాద్వితీయం దానికి సరిపడుతుంది ఏ శబ్దం లేదు గుణం లేదు స్పర్శ ఇలా అన్నారు అది సరిపడుతుంది విశేషణాలు లక్షణాలు లేవు అది అన్నీ సరిపడతాయి మీరు చెప్పిన స్టోరీ అంతా దానికి ఫిట్ అవుతుంది కాబట్టి శూన్యమే సత్యం అని స్మీయవాదులు చెప్పినారు అర్థమైందండి మళ్ళీ చెప్తాం సత్ సద్వస్తువు ఏకం ఒక్కటి ఏవా అది మాత్రమే అద్వితీయం రెండవది లేనిది అని సిద్ధం సిద్ధించినది ైతే అత్ర ఈ సద్వస్తువు విషయమై కెచన కొందరు విహ్వలాహ కంగారు పడిన ఇదం ఈ జగత్తు పురా సృష్టికి పూర్వము అసదేవ శూన్యముగా మాత్రమే ఆశీతు ఉండను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 అంచేతనే శూన్యవాదులు భూతములు నాలుగే అని చెప్పారు ఆకాశాన్ని ఐదు వోళ్ళు లెక్క పెడితే శూన్యం అవుతుంది అం చేతి భూత చత్వా భూతాన్ని నాలుగే భూతాలు పృథివీ చెప్తే వాదములే ఆకాశం లేదన్నా దానికి వాళ్ళు దృష్టాంతాలు చెప్పారు ఇప్పుడు పక్షి చెట్టు మీద కూర్చుంది అంటే చెట్టుంది అది పృథివీ ఇలాగే పక్షి ఎగురుతోంది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 నిజానికి ఆకాశము శబ్దమునకు అధిష్టానము శబ్దాన్ని మీరు గుర్తుపట్టగలుగుతున్నారు చెబుతో అంటే ఆకాశం ఉందన్నమాట అక్కడ ఆకాశం లేకపోతే శబ్దం ఉండదు సౌండ్ సౌండ్ ఈజ్ ది ప్రాపర్టీ ఆఫ్ ది స్పేస్